సహనౌనత్తు సహ వీర్యకరవై తేజస్వినీతమస్ విషావై గృహస్థులకి మరి మోక్షం లేకి ఎలా ఉంటారండి వీళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ శంకర్లు అంటున్నారు ఇరవై శ్లోకంలో అన్ని ఉంటాయి పిల్లలు తల్లి తండ్రి ఇళ్ళు సంసారం అన్ని ఉంటుంది కానీ వాడి భావన తెలుసండి కష్ం కోహం కుత ఆమె ఇరవై మూడు శ్లోకం వస్తుంది చెప్పండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే ని నీ రక్షుకృం కస్వ కోహం కుత ఆయా కననీ కో మే తా కస్వం పరిభావారం విశ్వ త్యక్ స్వప్నవిచారం పరిభావ భజ గోవిందోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే ఇక్కడ ఒక గృహస్థుగా ఉన్నటువంటి వ్యక్తి గురు అనుగ్రహం చేత వైరాగ్యం కలిగిన వాడు ఎలా ఉంటాడయ్యా అనంటే గారహస్థ్య ధర్మంతో కూడుకున్నటువంటి ఆ విధానంలోనే ఉంటూ వాడి మనస్సు మటుకు నిష్కల్మశంగా ఉంటుంది ఎలా ఉంటుంది గమనించండి కస్త్వం నీవెవరివి చూడండి కోహం ఇక్కడ రెండు ఉన్నాయి కస్తవం కోహం అంటే నీవెవరు నేనెవరు అని గమనించండి ఇక్కడ గురువు ప్రశ్నిస్తాడు నీవెవరివి కత్వం నువ్వెవరు గమనించండి నువ్వెవరు అప్పుడు వెంటనే వీడికి స్ఫురణ ఓహో ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని గురు ముట్టుకుంటున్నాడు కాబట్టి ఆ తత్వం ఎవరు ఏమిటి కోహం నేనెవరు గురువు యొక్క ప్రశ్న లోపలికి వెళ్ళడంతో వీడిలో విచారణ మొదలైంది కోహం కుత ఎక్కడి నుంచి వచ్చాను కామే జనని నా తల్లెవరు కోమే తాత నా తండ్రి ఎవరు ఏంటి నా తల్లి అంటున్నాను నా తండ్రి అంటున్నాను ఎవడైనా ఇల్లు అద్దెకిస్తే అది నా ఇల్లు అని అంటే సరిపోతుందా అది అద్దెకిళ్ళు అలాగనే తల్లి అనుకోండి తొమ్మిది నెలలు మోసింది ఇది గర్భాలయం అయితే అది గృహాలయం అర్థమైందండి ఇది గర్భం అది గృహం తేడా ఏం లేదు బాగా ఆలోచించండి మన ఇల్లు కట్టుకుంటే మనం మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుంటాం ఒక రూమ్ పడుకునేదాన్ని అందులో అటాచ్డ్ బాత్రూమ్ లాబెటరీ ఉంటుంది కిచెన్ ఉంటుంది డైనింగ్ హాల్ ఉంటుంది అవునా లోపల అన్నీ ఉన్నాయి లోపల కూడా బెడ్రూమ్ పడుకొని ఉన్నాం బాత్రూము కిచెను ల్యాబెటరీ హాలు అన్ని ఈ గర్భానికి బయట గృహానికి పెద్ద తేడా ఏం లేదు కామే జనని నా తల్లి ఎవరు అసలు ఆవిడ అద్దెకిచ్చింది తొమ్మిది నెలలు ఉండ్ర బతుకు ఇదిగో నీ కోసం నేను తొమ్మిది నెలలు ఇల్లు అద్దెకిస్తున్నాను భరిస్తున్నాను రూపేణ ఆ రుణబంధం ఉంది కనుక పేగుబంధం ఇస్తున్నాను నీకు దాచుకొని తల దాచుకో భార్య నా పిల్లలు నా భర్త ఇల్లు ఎవరున్నారండి ఇది మా ఇల్లు విజారా గతవతి వాయో దేహపాయే నీ బతుకేమిటి ప్రాణం ఉన్నంత వరకు నా అనుకుంటుంటావు అందులో ప్రతి ఇటుక అనుకుంటుంది ఓరి వెలవా ప్రాణం పోతే కనీసం ఇటుక రాలిపోతే నా ముక్కనలాటికించి ప్లాస్టింగ్ చేస్తున్నారు కానీ నీ ఇక్కలకు ప్రాణం రాలిపోతే నేను ఇందులో ఉంచర్రా పెరట్లో పడేస్తారు వీధిలో పట్టుకొని అర్థమైందే ఇప్పుడు ఆలోచించండి ఈ దేహమేమిటి మనస్సేమిటి ప్రాణమేమిటి దేహం ప్రాణమీంద్రియాణ్యలాం బుద్ధిం చ శూన్యం విదు స్త్రీ బాలాంధజోపమాస్త్హమితి భ్రాంత వృషం వాలిన ఎంత అద్భుతమైందండి దక్షిణామూర్తి శ్లోక మమేతి బంధ న మమేతి మోక్ష పెద్ద తేడా లేదట బంధానికి మోక్షానికి ఒక అక్షరమే తేడా అట బంధానికి మమా అంటే చాలు మోక్షానికి న మమా ఒక అక్షరమే తేడా అవునా బంధం మోక్షం అంచులో ఉంది రెండు ఇటు దూకేమా బంధం అడు దూకామా మోక్షం ఒక్క అక్షరం మమా అంటే బంధం మమమా అంటే మోక్షం అందుకనే భారతీయ సంస్కృతి గొప్పది కనుక ఎంత పెద్ద యాగమైనా ఎంత చిన్న హోమమైనా ఏదైనప్పటికీ కూడా మనం హోమం చేస్తున్నా ఏ చేస్తున్నా ఇంద్రాయ స్వాహహ ఇంద్రాయ ఇదం నమా అగ్నే స్వాహ అగ్నయే ఇదం న మమా భూ భూర్భువ సువ స్వాహ ప్రజా యజ్ఞంలోనే మనకు బంధ మోక్షాల గురించి ప్రస్తావన వచ్చింది మమ అంటే బంధం రా కాబట్టి నాది కాదు ఇచ్చేసే వాళ్ళకి అది వాళ్ళది యజ్ఞంలో ఇటుకలు పెట్టుకుని మట్టి వేసుకుని ఒక హోతని పెట్టుకుని ఉద్ఘాత అధ్వర్యు బ్రహ్మ నలుగురిని పెట్టుకుని నాలుగు దిక్కులకి చెరు పురోడాశాలు పెట్టుకుని ఆజ్యం పెట్టుకుని సమిదలు పెట్టుకుని ఇంత హోమం చేసి నమమా అనాలి ఏది యజ్ఞానికి కానీ జ్ఞానానికి ఈ పరికరాలు ఏమక్కర్లేదు నీ మనస్సు యజ్ఞకుండంలో నువ్వే గమనించండి లోపల మనస్సు ఉంది కదండి అది యజ్ఞకుండం నేనెవరు కర్తని సమిదలేమిటి తెలుసా ఆలోచనలే సమిదలు అర్థమైందా నేనే కర్తని మనస్సు అనేది యజ్ఞకుండం సమిదలేమిటి ఆలోచనలు ఆలోచించండి ఆలోచనలు కాలిపోతాయి యజ్ఞకుండమైన మనస్సు పడిపోతుంది ఈ కర్త పోతాడు జ్ఞానం కలిగితే అందుకనే భగవద్గీత బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంత్రహ్మకర్మ సమాధి ఇదంతా బ్రహ్మస్వరూపం బ్రహ్మ పదార్థమైనప్పుడు అందులో యజ్ఞకుండము బ్రహ్మమే హోత బ్రహ్మమే ఆజ్యము బ్రహ్మమే చరు పురోడాశాలు బ్రహ్మమే ఇటుకలు బ్రహ్మమే మట్టి బ్రహ్మే మొత్తం బ్రహ్మమైనప్పుడు అంత బ్రహ్మమయం ఈ జగమంతా బ్రహ్మమయం అంత అందుకనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కూడా రే రే సర్వం బ్రహ్మమయం వచనీయం వచనీయం సర్వం ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం బ్రహ్మమయమైనప్పుడు ఇది అది అని అందులో విభజన లేదు కాబట్టి ఏకమైనటువంటి అద్వయ చైతన్యంలో నేను నువ్వు అది నాది నీది ఏది లేదు సమస్తం ఉంది కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు ఒక గృహస్థు అయినటువంటి వాడు ఏ విధంగా తను అగ్నిహోత్రాది కర్మలు చేస్తున్నప్పుడు యజ్ఞంలోనే కర్మలు నాది కాదు ఇదం నమమా అనిచ్చేస్తున్నాడో అదే గృహస్థు ఆ యజ్ఞ సంస్కారం చేత అంతఃకరణ శుద్ధి పొంది గురు అనుగ్రహం చేత శాస్త్ర విచారణ చేసి తత్వారూఢుడైనప్పుడు వాడు అక్కడ సమిదల్ని నెయ్యిని చరు పురోడాశాలని కాదు ఇక భార్య భర్త పిల్లలు ఇళ్ళు అన్నీ కూడా నమమా నమమా నమమా అర్థమైందండి అయితే అన్నీ వదిలేస్తాడేమోనండి నా కండక్టర్ ఉన్నాడు ఆర్టీసీ బస్సు లెక్క తీసుకో తెలిసిన ఫ్రెండ్ ఎక్కాడు బస్సు అబ్బో నావాడే అనుకున్న ప్రేమతోటి వాడికి టికెట్ కొట్టలేదు పరిస్థితి ఏమిటి స్క్వాడ్ వచ్చింది బస్సు చెక్కింగ్ మొదలెట్ట పరిస్థితి ఏమిటి చెప్పండి వీడిది అసలే ఊడి ఊడిపోద్ది వీడికి ఊడిపోద్ది వాడి మాట కాబట్టి నా మిత్రుడు అనే లోపల ప్రేమ ఉన్న ధర్మం మటుకు పూర్తి చేస్తాడు అక్కడ బంధం అక్కడ అడ్డు వీడికి తల తెగిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక జ్ఞాని అయ్యున్న గృహస్థు యొక్క భావనలో గృహిణి యొక్క భావనలో బంధం ఉండదు ధర్మం బంధం అనేది ధర్మాన్ని నిర్వర్తింపజేయనివడు ధర్మం ఉండి బంధరహితంగా ధర్మం ఉంటే ధర్మబద్ధంగా హాయిగా వెళ్ళిపోతాం సన్యాసి జ్ఞాని అయిన వాడు రథర్పట విరచిత కంత పుణ్యపుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్తవ దేవ అని వాడి గుణం చెప్పారు కదా ఇక్కడ గృహస్థు జ్ఞాని అయి ఉంటే అతను ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు బంధరహితుడైనటువంటి వాడు ముక్త పురుషుడైనటువంటి ఆ గృహస్థు ఆ గృహిణి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నికా ని నహి రక్షే డూపుంకరణే యి మయి చాన్య్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్పసి మయ్య సహిష్ణు చిరాధిష్ణువ శత్రిత్రే పుత్రే బంధో మా కరు యత్నం విగ్రహ సందో శత్ర పశ్యాత్మానంత్సజన్న పశ్యామానంభేదం ఇవి రెండు జంట శ్లోకాలు అన్నమాట త్వయీ నీయందు మయి నాయందు చ అన్యత్ర ఇతరుల ఎందు అంతటా ఏకహా విష్ణు ఈ గృహస్థు జ్ఞానం కలిగినటువంటి గృహిణి కానీ గృహస్థు వాడి యొక్క ధర్మబద్ధమైన జీవన మార్గంలో వాడి మనోభావాలు ఎలా ఉంటాయంటే నీలోనూ నాలోనూ అంతటా ఉన్నటువంటి వాడు పరమాత్ముడు కదా వ్యర్థం కుప్ప్యసిమయ సహిష్ణుడు ఇంకా వాటికి కోపతాపాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే ఒకటైనటువంటి తత్వాన్ని చూశాడో ఇప్పుడు రెండవది ఉంటే దాని గురించి ఆలోచన మొదలవుతుంది ఒక భావం పుడుతుంది ఆ భావం ఉద్వేగంగా మారుతుంది ఆ ఉద్వేగంలో అది సుఖమవ్వచ్చు దుఃఖం తద్వారా రాగం అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు తద్వారా కోపం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు ఏదైనా ద్వంద్వాలకి అవకాశం ఉంటుంది ఎప్పుడు ద్వైతం ఉంటే ద్వైతమే లేదనుకోండి ద్వంద్వ ఎక్కడి నుంచి వస్తుంది అద్వైతము నిర్ద్వంద్వము అద్వైతము నిర్ద్వంద్వము ద్వైతము ద్వంద్వ సహితము గుర్తుపెట్టుకోండి ద్వైతము అంటే ద్విధాహితం ద్వైతం అంటే రెండుగా చెయ్యబడింది రెండుగా చూడబడింది రెండుగా స్వీకరించబడింది అని అర్థం ఎప్పుడైతే నాకు ఒక్కటయున్న పరమాత్మను మరిచిపోయానో అప్పుడు ఇక్కడ ఇన్ని కనిపిస్తాయి ద్వైతాలు ఉంటుంది ద్వంద్వం ఉంటుంది రాగద్వేషాలు కామక్రోధాలు ఉంటాయి ఎప్పుడైతే త్వయ్యి మయి చ అన్యత్ర ఏకహా విష్ణు ఏవ వసతి ఉండేటువంటిది పరమాత్మ ఒక్కడే అనేటువంటి ఏకమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందగలిగితే వ్యర్థం కుబ్యసీ మయ్యసహిష్ణు అంటే వాడికి ఆ తత్వారూఢుడైనటువంటి ఆ గృహిణి ఆ గృహుడు గృహస్థుకి ఆ కోపతాపాలు అలజడి భావోద్వేగాలు ఉండవు అయితే ఇంకా చచ్చిన వాడితో సమానంగాదండి ఆయనకి ఏమీ లేకపోతే ఏం చేస్తాం అంటే గమనించండి సుఖదుఖ స్పర్శలు ఉంటాయి కానీ రాగద్వేషాలు ఉండవు ఏముంటుంది సుఖదుఖం ఉంటుంది ఎందుకనంటే వాడికి ఎండాకాలం అనుకోండి ఆ ఉష్ణాన్ని తాపాన్ని చూస్తాడు చలదనాన్ని చలదన దగ్గరికి వెళితే ఆహ అంటాడు సుఖదుఖ స్పర్శలు ఉంటాయి కానీ రాగద్వేషాలు ఉండవు అర్థమైందండి రాగద్వేషాలకి అతీతుడై ఉంటాడు ఎందుకని త్వయవైాన్యత్రైకోవిష్ణుహ సుఖదుల్లో రియాక్షన్స్ ఉండదండి సుఖదుఖాల్లో రియాక్షన్స్ కూడా చాలా అల్పస్థాయిలో ఉంటుంది ఇప్పుడు ఎండగా ఉందనుకోండి బ ఎండగా ఉందండి అని అంట అదే ఆ ఎండని లోపలికి తీసుకుని ఇంకా కరెంటు రాదు ఫ్యాన్ తిరగదు ఇంక ఈరోజు అంతా ఇంతే అనేటువంటి భావాలు లోపల రుద్దే కొద్దీ రుద్దే కొద్దీ ఏమవుతుందంటే ద్వేషం మొదలవుతుంది ఆ ద్వేషం నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ చాలా దారుణంగా ఉంటాయి ఇంకెవరిని పడితే వాళ్ళు బడుగు తిడతాం ఎందుకని ద్వేషం ద్వేషం యొక్క ప్రతిస్పందన బలీయంగా ఉంటుంది దుఃఖం యొక్క ప్రతిస్పందన ఏదో ఒక ఒక చిన్న మాటతో ఎక్స్ప్రెస్ చేస్తాం అబ్బా అంటే లోపల దుఃఖం పైలపై పైలపై పైలప్పై పైలప్పై దుఃఖం ద్వేషం కాస్త మారింది ద్వేషంగా ఆ ద్వేషం ఈ రియాక్షన్స్ వస్తుంది దుఃఖం ఉందనుకోండి బా అంట అంతే అయిపోయింది అంతే దుఃఖము తాత్కాలికము దాని తాలూకా ప్రతిస్పందన కూడా అల్పం ద్వేషం అనేది పూర్తిగా ప్రతిష్టాపన పొంది అంటే దుఃఖాన్ని స్మరించి స్మరించి స్మరించి పారాయణ చేసి చేసి చేసి చేసి ఎప్పుడో ఎవడో ఒకటి తిట్టాడనుకోండి అనుకుందాం తిట్టినవాడు ఇప్పుడు లేడు ఆ తిట్టు ఇప్పుడు వినిపించట్లేదు చెవికి అయిపోయింది అదంతా చూడండి ఏంటది ఇక్కడ దుఃఖం కాస్త ఏమైంది ద్వేషమైంది ఈ దుఃఖంకొచ్చే ప్రతిస్పందన అల్పంగా ఉంటుంది ద్వేషం యొక్క ప్రతిస్పందన బలీయంగా ఉంటుందండి గమనించండి ఇది మనకు శాస్త్రం మాట్లాడుతుంది ఇక్కడ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి అలాగనే సుఖం తాలూకా ప్రతిస్పందన అల్పంగా ఉంటుంది ఎండలో నుంచి ఎవరన్నా తీసుకెళ్ళి అలా ఏసీ రూమ్లో కూర్చోబెడితే అప్పా అంటారు అంతే అయిపోయింది అంతే ఎందుకని సుఖము అల్పము తత్ప్రతిస్పందన కూడా అల్ప ఈ సుఖాన్ని అక్కడ కూర్చున్న తర్వాత అక్కయ్య గారు ఏంటిది వీడికి ఏం తెలియదు ఏసీ అంటారండి ఆహా ఇది ఎప్పుడు చల్లగా ఉంటుందా మూడు రోజులు ఇరవై గంటలు చల్లగా ఉంటుంది బిల్లు కట్టేటప్పుడు మాత్రమే ఇప్పుడు చల్లగా ఉంటుందా బా ఇప్పుడు చల్లగా ఉంటుంది ఇప్పుడు ఆ సుఖం గమనించండి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అయిపోయింది కదా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇది నాకుంటే బాగుంటుంది ఇది నాకుంటే బా అది ఎంత బాగుందో ఎంత బాగుందో ఏసీ లేనివాడు ఏసీ గురించి ఊహించుకుంటుంటాడు ఏసీ ఉన్నవాడు ఏసీ గురించి కానీ బిల్లు గురించి ఊహించుకుంటున్నాడు చూడండి రాగద్వేషాలు ఎలా మారుతున్నాయో చూడండి దుఃఖాన్ని పదే పదే పదే పదే స్మరించుకోవడం వల్ల అది ద్వేషం అవుతుంది సుఖాన్ని పదే పదే పదే పదే స్మరించుకోవడం వల్ల రాగమవుతుంది కాబట్టి సుఖదుఖాలు ప్రకృతి సహజాలు రాగద్వేషాలు వికృతాలు సుఖదుఖాలు ప్రకృతాలైతే రాగద్వేషాలు వికృతాలు సుఖదుఖాలు ప్రకృతిలో ఉంటే రాగద్వేషాలు మన అజ్ఞానం తయారు చేస్తుంది కాబట్టి ఇక్కడ జ్ఞాని అయ్యున్న గృహస్థుకి ఆ సంసారిలో ఆ గృహస్థులో వాడికి బందరహితుడే ఉంటాడు సుఖదు అనుభవాలు ఉంటచ్చు అది సడన్గా అలా తగులుతుంది వెంటనే అయిపోతుంది గ్లాస్ వర్ అవుతుంది రాగద్వేషాలు ఉండదు ఎందుకని రాగద్వేష వియుక్తైస్తూ విషయానింద్రియైరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమది గచ్చతి మీరు ఎప్పుడైనా ఊహించారు రాగద్వేషాలు వేరే సుఖదుఖాలు వేరే అనుకుంటామని వేరు కాదు దీని యొక్క పరాకాష్టలు అవి సుఖము దుఃఖము ప్రకృతిలో ఉంటాయి అది సహజం ఎండాకాలం వస్తుంది ఇది వేడిగా ఉంటుంది మీరేమిటి నోరు లేని మోగజీవులు కూడా ఎండల్లో తట్టుకోలేక నెలలోకి దిగుతాయి ఆవులు ఇటువంటివి ఉంటాయి కదండి కొన్ని గేలు అలాంటివి నెలలోకి దిగిపోతాయి వాటికి కావాల్సిన సుఖ సాధనాలు అంటే ప్రకృతిలో సుఖదుఖాలు సహజం కానీ రాగద్వేషాలు ఎవడు కల్పించుకుంది కుక్కకి ఆవుకుందా మనిషికి కాబట్టి ఇప్పుడు భజగోనవరికి మనిషికి ఇక్కడ గృహస్థుకి సూచన ఏంటంటే అబ్బాయి నువ్వు ఆ పరమాత్మతత్వంలో అనుసంధానం పొందుతూ అనుభూతిని పొందుతూ సదా అలా ఉండదలుచుకున్నప్పుడు గృహస్థుగా నీ ధర్మాలు నిర్వర్తిస్తూ బంధరహితుడు ఉంటే ఖచ్చితంగా ఆ పరమాత్మ స్థితిలో నువ్వు ఉండగలవు నువ్వన్నీ వదిలేసుకో ఎదిగితే చాలు నేను ముందు చెప్పాను అదే ఎక్కడంటున్నారు ఉండి గ్రహించాలి కానీ వదులుకుని గ్రహించడం కష్టం ఎప్పుడు కాబట్టి ఇక్కడ భవ సమచి సర్వత్రం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం భవ సమచిత్త సమైనటువంటి చిత్తం కలిగి ఉమనించండి సమచిత్తము అనంటే అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మని దర్శించటం మీకు ఒక్క మాట అడుగుతాను మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి ఎవరైనా మనం చూస్తే కాళ్లకు దండం పెడతాం కదండి తలకాయని పుట్టుకుని నిలబొడతావా దండం పెడుతున్నానండి లేకపోతే గుండెకాయ దగ్గర తొడుగుతావా దండం పెట్టాలండి ఉత్తమమైనటువంటి అవయవాలు తలను వదిలేస్తున్నాం గుండెను వదిలేస్తున్నాం అన్ని వదిలేస్తున్నాం చేతులు వదిలేస్తున్నాం దండం పెట్టాలన్నప్పుడు భారతీయ సంస్కృతులు ఎక్కడ పెడతారండి కాళ్ళకి ఎందుకు పొడుగాటివాణ్ణి పొట్టివాణ్ణి ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టండి వీడు పొడుగువాడు వీడు పొట్టివాడు అని దేన్ని చూసి చెప్తారని ఎక్కడ చూసి చెప్తారు కాళ్ళను చూసా తలని చూసి కాబట్టి ఎత్తు పళ్ళాలు చూపించగలిగేది ద్వంద్వాలని చూపించగలిగేది తల సమత్వాన్ని చూపించేది కాళ్ళు పొట్టి పొడుగులుగా చూపించే తలకు దండం పెట్టరు చూడండి సమంగా ఉండే పాదాలకి దండం పెడతారు అర్థమైందే అలాగని ఈ లోకంలో ద్వంద్వాలని చూసేవాడికి విలువ లేదు నిర్ద్వంద్వంగా సమంగా పరితిగే వాడికే విలువ ఉంది లోకంలో ఇక్కడ శాస్త్రం అంటుంది భవ సమచి సర్వత్రం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం ఎది ఒకవేళ కనుక నువ్వు పరమాత్మతత్వాన్ని పొందదలుచుకుంటే ఈ రకమైనటువంటి భావనతో మెలగాలి ఎలాగా शत्रु मित्रे पुत्रे बंध विग्रह सन्धौ सर्वस्पत्मा सर्वत्रोत्सृज भेद अज्ञा उत्सृज सर्वत्र उत्सृज भेद अज्ञा आखर लेनी पड़को ई भेदाल देन वाल पुड़ना चलसा अज्ञा वाला अज्ञान वाल సర్వత్రా ఉత్సృజ అన్నింటిలోనూ ఆ భేదాన్ని సూచించే అజ్ఞానాన్ని తొలగించవయ్యా భేదాన్ని తొలగించక్కర్లేదు అజ్ఞానం తొలగిస్తే భేదం పోతుంది అర్థమైందా ఆ అజ్ఞానం తొలగాలి అని అంటే ఏం చేయాలి తర్వాత చెప్తారు ఇక్కడ పైన ఏమంటారంటే శత్రువు పుత్రే బంధవు మా కురు యత్నం విగ్రహ సంధువు శత్రు అవనివ్వండి మిత్రుడు అవనివ్వండి పుత్రుడు అవనివ్వండి బంధువు అవనివ్వండి అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రకృతిలో ఎవరినైనా మా కురు యత్నం విగ్రహ సందు వాళ్ళతోటి అతిగా పూసుకోవడం కానీ అతిగా ద్వేషించడం కానీ రాగద్వేషాలని విడిచిపెట్టి ప్రవర్తించండి వాళ్ళతోటి రాగద్వేషాలతో ప్రవర్తించామా అది ఇబ్బందికరమైన పరిస్థితి కానీ రాగద్వేషాలు పక్కకు పెట్టి శుద్ధమైన ప్రేమతో ప్రవర్తించామా ఎంత హైగా ఉంటుందో ఎంత తేలిగ్గా ఉంటుందో అసలు మనస్సు ఎంత తేలిక నిర్మలం అయిపోతుందండి రాగద్వేషాలతో ప్రవర్తించే కొద్దీ మనస్సు బరువు ఎక్కుతుంది గమనించండి ఎవరితో అయినా మన ప్రవర్తన బరువుగా అనిపించిందంటే మీలో రాగద్వేషం ఉందని ఎవరితో అయినా ప్రవర్తించేటప్పుడు తేలిగ్గా ఉందనంటే మీరు స్వచ్ఛమైన ప్రేమ ఉందని మీరు ఒక్కటే దీనికి వెయిట్ తూకం ఒకటే ఎవరితో మనం ప్రవర్తిస్తున్నా మనసు తేలికగా ఉందనంటే స్వచ్ఛమైన ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ ఉంది రాగద్వేష రహితమైన ప్రేమ ఉంది ఎవరితో ప్రవర్తిస్తున్నప్పుడైనా బరువు మనసు మనసు మనస్సు మీద కొద్దిగా బరువు అక్కడ రాగమో ద్వేషమో ఉండాలండి ఎవరితోటి మన ప్రవర్తన బరువు అనిపించిందో అక్కడ రాగద్వేషం ఉంది ఇప్పుడు ఆ వ్యక్తిని కాదు మనం సెటిల్ చేయవలసింది నీలో రాగద్వేషాలని టైప్ చేసుకోసారి క్లీన్ చేసుకోసారి అదే మనం ప్రయాణం చేస్తున్నాం కార్ ఆగిపోయింది ఇప్పుడు రోడ్డు రిపేర్ చేస్తారా కారుని రిపేర్ చేస్తారా మన ప్రవర్న మన ప్రయత్నం ఎలా అని తెలుసో రోడ్డుని రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం మనకు ఏదైనా తేడా వచ్చిందంటే ఇతరులని రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం మనం ఎవడి మటుకు వాడు వాడెక్కిన కారు రిపేర్ చేసుకుంటే వాడు మళ్ళీ ప్రయాణం సాగిస్తాడు కానీ రిపేర్ అయిన కారుని పక్కన పెట్టి రోడ్డుని రిపేర్ చేయాలి నా కారు ఆగిపోయింది నాకు నాకు దీంతో సంబంధం లేదు నాకు రోడ్డుతోటే రోడ్డు రోడ్డు అలానే ఉంది లోపం ఎక్కడుంది ండి దీన్ని రిపేర్ చేయి వెళ్ళిపోతుంది సింపుల్ అలాగనే ఎవరితోటైనా నేను ప్రవర్తిస్తున్నప్పుడు బరువు పడిందంటే మనస్సుకి ప్రాబ్లం ఎక్కడుంది అవతలా కాదు ఎక్కడా అక్కడా ఒక్క మాట మీకు చెప్పాలంటే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే దిస్ క్రియేషన్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఈ ప్రకృతి ఏంటంటే ఒక అద్దం మీరి ఈ ప్రకృతిలో తల దోపారు అనంటే మీ ప్రతిబింబం కనిపిస్తుంది మీకు ఎవరిలో అయినా ద్వేషం కనిపించింది అంటే అది మీ ద్వేషమే అక్కడ ప్రతిబింబిస్తుంది మీకు ఎవరిలో అయినా ప్రేమ కనిపించిందంటే అది మీ ప్రేమే అక్కడ ప్రతిబింబిస్తుంది కాదని ఎవడైనా ప్రూవ్ చేయండి నాకు అర్థమైందండి అలాగనే ఈ లోకల్లో నాకు తగ్గట్టుగా వాడు ప్రవర్తించాలి అనుకోవడమే రాగద్వేషాలకి నాంది అది అలా జరిగిందా వాడిని ప్రేమించేస్తుంటాం అది అలా జరగకపోతే వాడిని ద్వేషిస్తాం గమనించండి రాగద్వేష వియుక్త విషయాత్మ ప్రసాదీ మనం అనుకోవాలే నా మనస్సు ఎలాగనో వాళ్ళకు కూడా మనస్సుంది నేను ఎలా ఆలోచిస్తున్నానో వాళ్ళు అలా ఆలోచిస్తారు నాకు ఒకలా ఆలోచన వస్తే వాళ్ళకి ఇంకోలా వస్తుంది కాబట్టి ఈ విభిన్నం ప్రకృతిలో సహజం నేను దాన్ని అడ్డుకోకూడదనేటువంటి భావాలు నాలో రావు ఆ రానివ్వకపోవడమే మనలో ఉన్నటువంటి భేద అజ్ఞానం తలుగా క్రియ కాబట్టి శంకర్లు అంటారు టైట్ యువర్ స్క్రూస్ డోంట్ ట్రై టు టైట్ ది అదర్ స్క్రూస్ నీకు దొరకవు అందుకనే శత్రు మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధ సర్వస్మి పశ్చాత్మానం సర్వత్రోత్సజ భేదాజ్ఞానం మీ అజ్ఞానం తొలగితే భేదం ఉంటుందండి ఇక్కడ శత్రు మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ ఇంకా అయిపోయింది మీ బాబు చింపా మీ తాత ఎలుకుబంటు వీళ్ళిద్దరూ పోయారు తిట్ల నుంచి వీడి బాబు వీడి చేయి ఈడి ముత్తాత వీడి వంశవృక్షం వీడి వంశవృక్షం కాలిపోతే తగులేపోతుంది అనమాట ఇంకా ఆఖరికి వచ్చారు మీ గురువు ఉన్నాడు బుద్ధి లేదు చే నా గురువుకి బుద్ధి లేదంటే మీ గురువుకి అసలు ఏమీ లేదు అన్నీ తగులేడిపోతున్నాయి వీడిద్దరు ఏమనుకోవట్లేదు ఇది అజ్ఞాన చాలూక కార్యం శత్రువు మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధవు బాగా చూడండి ఎంత డీటెయిల్ ఎక్స్ప్రెషన్ అంటే శంకరులు నీట్ గా ఉంటుంది సర్వస్మిన్నపి పశ్చాత్మానం ఇక్కడ ఈ మాట అంటున్నారంటే మిమ్మల్ని వదిలేయమని అర్థం సంసారం వదిలేండి అర్థం చూడండి శత్రువులతో కాని మిత్రులతో కానీ పుత్రులతో కానీ బంధువులతో కానీ ఆప్తులతో కానీ ఆత్మీయులతో కానీ మా కురు యత్నం విగ్రహసందవు అతిగా పూసుకోవద్దు తెంచుకునే ప్రయత్నం చేయొద్దు వెళుతూ ఉండడం ఎందుకు సర్వస్మిన్నపి పశ్చాత్మానం అంతటా కూడా ఆ పరమాత్ముని దర్శించేటువంటి ఆ స్థితిని పొందితే సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం ఆ అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగిస్తే మనకు మిగిలేది పరమాత్మ స్వరూపమే అయితే దాన్ని ఆ అజ్ఞానము ఎలా ఉందో తెలుసండి అజ్ఞానం అనేది అంత త్వరగా దొరకదండి మనకు అజ్ఞానాన్ని చాలామంది కాపాడుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక పెద్ద గుండా ఉన్నాడు అనుకోండి వాడు దొరకడు ఎవడికి కానీ వాడు నియమించినటువంటి చిల్లర వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు అలాగే ఏమండో ఈ అజ్ఞానాన్ని తొలగించేయమన్నారు స్వామీజీ తొలగించేస్తాం దొరకడు స్వామి వాడు ఎక్కడున్నాడో ఏమిటో మనకు బయటపడ్డాడు లేకపోతే ఇప్పుడు అజ్ఞానం అనేది దొరకదు అంత త్వరగా అజ్ఞానం పేరు చెప్పుకొని వాడిని కాపాడుకుంటూ మిగతా వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఎవరు తెలుసా కామం ోభం మోహం త్యక్ పశ్యతిహం ఆత్మజ్ఞానవిహీనామూడా తే పచ్యే నరకనిగూఢా జగోవిందం అజ్ఞానం దొరకదండి ఎక్కడ పట్టుకుంటాం మనం అసలే చిమ్మ చీకటి లోపలికి వెళితే కళ్ళు కూడా కమ్ముకుపోతాయి ఇంకేం కనపడరు అక్కడ నల్లటి బట్టలు వేసుకుని నల్లగా ఉంటాడు వాడు ఎక్కడ దొరుకుతాడు వాడు కానీ వాణ్ణి తొలగించాలి తొలగించకపోతే మనకు మోక్షం లేదు ఎంత పెద్ద పని మన మీద వాణ్ణి కాపాడుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలామంది ఎవరు కామం క్రోధం లోభం మోహం వీళ్ళు నలుగురు లక్ష్మీదేవికి ఎలాగైతే నలుగురు వచ్చారో లక్ష్మీదేవికి ఎవరు వచ్చారండి నలుగురు చోదస్కరా చేతరా ఇక్కడ మళ్ళీ ఇది చూడండి ఇది మళ్ళీ దూకాడు ఇక్కడ ఈ అజ్ఞానం అనేవాడికి నలుగురు అంగరక్షకులు ఉన్నారు దీంట్లో కమాండర్ చీఫ్ ఎవరు తెలుసండి కామ అక్కడేంటి ధర్మాన్ని వదిలేసామా మిగతా ముగ్గురికి కోపం వచ్చి లక్ష్మీదేవిని పట్టుకుపోతారు ఇక్కడ కామాన్ని పట్టుకున్నామా మిగతా ముగ్గురు మనల్ని పెనవేసేసుకుని అజ్ఞానాన్ని అలా కాపాడుకుంటుంటారు కామం అనేదాన్ని మనం వదులుకోగలిగామా క్రోధం లోభం టకట్ టకట్టకగా ఎగిరిపోతుంది అర్థమైందా మీకు అక్కడ ధర్మాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళ కోపం వచ్చి లక్ష్మీదేవిని ఎలా లాక్పోలో లాకపోతారు ఇక్కడేంటి తెలిసిందే అజ్ఞానానికి నలుగురు రంగరక్షకుల్లో బెటాలియన్ చీఫ్ ఎవరు కామహ అన్నిటికీ మూల కారణం ఒక ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు చాలా ఉత్తమమైనటువంటి తపస్వి గొప్ప నిష్టాత్ముడు అనమాట గొప్ప నిష్ట కలిగిన ఆయన రోజు నదికి వెళ్ళడం స్నానం చేయడం రావడం ఆయన కం కమండలం అది తీసుకెళ్లడం రావడం అని ఆయన యొక్క పని ఆయన ఏంటనంటే పాపం ఈయన రోజు వెళుతుంటే అక్కడ చెప్పులు కుట్టుకునేవాడు ఉంటాడు కదండి ఆ చెప్పులు కుట్టుకునేవాడు అంటే ఈయనకి సరిపడా అడుగు ఆయన నడిచి వెళ్ళిన తర్వాత అడుగు కొల తెట్టుకుని మట్టిలో ఆ చెప్పులు తయారు చేసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులు పెట్టేవాడు అనమాట అక్కడ ఒడ్డున ఎదురు సద్బ్రాహ్మణుడు ఇతను చెప్పులు కుట్టుకునేవాడు పాపం ఎంత సంస్కారం చూడండి మనం ఎదురు పడకూడదు ఆయన నిష్టని మనం పాడు చేయకూడదు మన అపవిత్రంగా ఉన్నాం అని దూరంగా ఉండేవాడు ఈ బ్రాహ్మణుడేమో ఆ చెప్పుని చూసేవాడు ఎందుకు ఈ బంధం ఇది ఆఖరి జన్మ అవ్వాలి ఒకటిది రుణం మనకెందుకు అని పక్కకెళ్ళిపోయేవాడు ఇవి వీడి రోజూ పెట్టడం ఈయన రోజూ దాన్ని వేసుకోకపోవడం ఒకరోజు ఈయన స్నానం చేసి వస్తుంటే ఎండ కాలుతుంది పాపం బ్రాహ్మణి నడవలేకపోయాడు అప్పుడు చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు అబ్బా నా జన్మ ధన్యమైంది అనుకున్నాడు చెప్పులు వేసుకుని ఇంటికెళ్ళి మాధ్యాన్నం చేసుకున్నారైనా ప్రాణం వదిలేశాడు ఎందుకనంటే భగవంతుడా ఈ జన్మలో రుణం పొందకూడదనుకున్నాను పొందేశానని ప్రాణం వదిలేశాడు బాధతోటి ఈ చెప్పులు కుట్టేవాడికి పిల్లలు లేరు వీడి గర్భా నుంచి చెప్పులు వేసుకున్నాడు మరి రుణం కదండి రుణానుబంధ రూపేణ పశు సుతాలయ పడ్డాడు అయితే ఈ చెప్పులు కుట్టేవాడికి ఏంటే ఆ రాజ్యంలో రాజుగారు ఇచ్చినటువంటి పని అంటే రాత్రి పూట దండ అది డప్పు వాయిస్తూ తిరగాలన్నమాట అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పుకుంటుంటే ఈ దొంగలు పారిపోతుంటారు అయితే ఒకరోజు వీడికి ఒంట్లో బాగలేదు అయితే వాళ్ళమ్మనేది ఒరే నాన్నగారి డ్యూటీ రా ఇది నాన్నగారు వాళ్ళకి తెలియదు ఈ అబ్బాయి ఇలాగా అని తెలియదు నువ్వు వెళ్ళవా ఒక్కరోజు వెళ్ళవా అంతవరకు తింటూ ఆడుకుంటున్నాడనమాట ఏం పల్లె చిన్నపిల్లాడు కదండి హా నేను వెళతానమ్మా అన్నాడు డప్పు తీసుకున్నాడు వెళ్ళాడు రాజ్యంలోకి వెళ్ళాడు వాడు అన్నాడనమాట ఆ రోజు వాడు తత్వాలు పాడాడే కన్నా కామ క్రోధశ్చో దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జాగ్రత జాగ్రత్త అయ్యా ఈ దేహంలో దొంగలు ఉన్నారయ్యా ఆత్మ అనే అమూల్యమైనటువంటి వజ్రాన్ని దొంగిలించుకపోవడానికి ఈ దేహంలో దొంగలు జ్వరబడ్డారు ఎవరు తెలుసా కామ క్రోధశ్చ లో ఈ ముగ్గురు జ్వరబడ్డారయ్యా వాళ్ళు జ్వరబడి ఆత్మ అనేటువంటి అమూల్యమైనటువంటి వజ్రాన్ని వాళ్ళు ఏమరపాటు చేసి పట్టుకుపోదామని చూస్తున్నారు దేహే తిష్టంతి ఈ దేహంలో జ్వరబడ్డారి దొంగలు జ్ఞానరత్నాపహారాయ జ్ఞానము అనేటువంటి రత్నాన్ని దొంగలించి ఆత్మకు దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే రెండు జాగ్రత్తలు ఏం తెలుసండి ఒక జాగ్రత్త మేలుకోరా అని ఇంకో జాగ్రత్త మేలుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ప్రాణం వదిలేశాడు ఎవరికీ అర్థం కాలేదు గమనించండి అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు తండ్రి ఆ శవాన్ని తీసుకెళ్ళి సంస్కారం చేసి వాళ్ళ ఆవుని ఓదార్చాడు నేను రోజు చెప్పులు పెట్టొచ్చేవాడిని కదా ఆ పంతులు గారు ఆ బ్రాహ్మలు మన చెప్పు వేసుకున్నారే ఇంటిదాకా నడిచెళ్ళారు ఆ ఒక్క దానికి ఆ రుణం చెల్లించుకునేదానికి మన ఇంట్లో పుట్టాడు ఆయన నీకు గర్భశోకం లేదు ఇంకా అంటే పుట్టలేదనేటువంటిది ఇది లేదు వంద్యాత్వం పోయింది అంటే పోతే పోయిందండి ఇప్పుడే చనిపోయాడు ఏంటి ఆయన చెప్పులు వేసుకుంది ఐదు నిమిషాలకే కా నిమిషాలు చెప్పులు వేసుకున్నందుకు ఐదేళ్లు రుణపడ్డాడు ఐదేళ్లు బ్రతికాడు నువ్వు ఈరోజు పంపించకుండా ఉంటే ఉండేవాడు ఎందుకని ఈ డ్యూటీ చేయకుండా ఉంటే ఉండేవాడు కృతజ్ఞత అక్కడ తీర్చేసుకున్నాడు రుణం అయిపోయింది ప్రాణం వదిలేశాడు కాబట్టి ఇక్కడ గమనించండి కామ క్రోధ లోభ మోహ నలుగురు దొంగలు నలుగురు వాళ్ళు అంగరక్షకులు దేనికి అజ్ఞానానికి ఈ నలుగురిలో ప్రధానం ఎవరు తెలుసండి జ్యేష్ఠుడు కామ కోరిక పుడితేనే కదండి బాగా ఆలోచించండి ఆ కోరిక పుట్టినప్పుడు ఏమవుతుందనంటే అది నెరవేర్చుకున్నామనుకోండి దాని పట్ల ఏమవుతుందంటే లోభం వస్తుంది ఇది ఎవరికి ఇవ్వకూడదు ఇది మన దగ్గరే పెట్టుకోవాలి దాని పట్ల మోహం వస్తుంది ఇది ఎప్పటికీ వదిలిపెట్టిపోకూడదని ఎవరైనా దాని మీద చేవేస్తే క్రోధం కాబట్టి లోభం కానీ మోహం కానీ క్రోధం కానీ ఇవన్నీ కూడా కామాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది ఏమీ లేని వాటి దగ్గర లోభమోహాలు ఏముంటాయి మదమాశ్చర్యాలు ఏముంటాయి కాబట్టి ఇక్కడ అజ్ఞానము అనేటువంటి వాడికి అంగరక్షకులు కామక్రోధ లోపమోహాలు ఈ నలుగురిలో కామము అనేటువంటి దాన్ని మనం పట్టుకున్నామా ఇలా ముగ్గురు వచ్చి మనల్ని పట్టేసుకుంటారు టక్కమని ఇలా ముగ్గురు వెయిట్ చేస్తుంటారు మూలలను నిలబడి అలా చీకటి మూలల్లో గదిలో నిలబడి అలా నక్కి నక్కి చూస్తుంటారు వీడిని పట్టుకుంటే చాలరా మనం వెళ్ళి పట్టేసుకోవచ్చని ఈ నలుగురు పట్టుకున్నారంటే ఇంకా అజ్ఞానం బయటకు వస్తారన్నమాట పది తల లేసుకుని ఇంకా కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు త్యక్వాత్మానం పశ్యతి సోహం నువ్వు అన్నిటినీ వదులుకోక్కర్లేదు కామము అనే దాన్ని అన్ని అన్నీ ఫ్రీ అయిపోతుంది ఆత్మతత్వ చింతనకి అరుగుడవవుతావు ఆత్మజ్ఞానం కలుగుతుంది నువ్వు అజ్ఞానాన్ని దూరం చేసుకోగలవు లేకపోతే ఆత్మజ్ఞాన విహీన మూడా తే పచ్చ్యంతే నరకనిగూడా ఆత్మజ్ఞానం లేకపోతే మూడుడవై నరకంలో శుభ్రంగా ఫ్రై అవుతుంటుంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం కాబట్టి ఈ కామం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నాను అనమాట ఎలా పోగొట్టుకోవాలండి మరి సరే బాగుంది చక్కగా ఉన్నాయి చెప్పండి గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం ఈ కా నుంచి బయటకు ఎలా దాటాలి కామన్ నుంచి మీరు కాదు నేను కాదు ఏ మహాత్ముడు కూడా దాటలేడు మరింకెందుకండి ఇవన్నీ బతుకు అంతా ఆఖరికంటే ఈ కామం ఎవరికి పోదురా బాబు ఉంటుందని అన్నారు మరి ఏంటిది ఒక్క మాట మనస్సు అనేటువంటిది మేలుకున్నంత వరకు కోరిక అనేది మేలుకునే ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కోరికలన్నీ తీసేయండి అది కూడా ఒక కోరికే ఆ కోరికని తీసేయండి అది ఒక కోరికే ఇంక వీడి జీవితం కోరికల్ని పీగుతూ పోవడమే కోరికలన్నీ తీసేయాలనే కోరికను తీయాలి ఈ కోరికను తీయాలని కోరిక అంటే వీళ్ళు కోరుకుతూ ఉంటుంది కాబట్టి కోరికల్ని తీసేయడం అనేది కుదరదు ఫినిష్ ఇది మరి ఇప్పుడు ఏంటి మార్గం ఏంటి గేయం గీతా నామ సహస్రం ఇప్పుడు మనం బస్సులో ఇలా వెళుతున్నాం కారులోన అర్థం ఏందండి తెలియకుండా రాంగ్ రూట్లో పడిపోయాం వెళుతున్నాం ఎక్కడికో తెలియట్లేదు వెళ్ళిపోతుంది ఇది పొదల్లోకి చిక్కటైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది ఎవరు ఆగారు అబ్బాయి ఇది కాదు రాళ్ళు కాబట్టి మనస్సు అనేటువంటిది ఉంటే అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది అయితే మనం నిర్ణయించుకోవాలి అది రాంగ్ రూట్లో కొదలాలా రైట్ రూట్లో కొదలాలా అని అంతేగాని అసలు మనసునే ఆపేసి కారే ఆపేసి కూర్చోం మన ప్రయాణం సాగదు అది కాబట్టి మనస్సు అనే దానికి ప్రయాణం చేయడం దాని యొక్క విధానం అది కాదంటారా ఒప్పుకుంటారా లేదా ఇట్ ఈజ్ ఇంటలెక్చువల్ థింకింగ్ కోరికలు తీసేయండి కోపం తీసేయండి ఏమిటి కోరికలు అత్తగారు కోడలు బావగారు అల్లుళ్ళు వీళ్ళ వీళ్ళు తీసేసేదానికి వీళ్ళందరినీ తీసిపాడేయచ్చు అవసరమైతే కుదిరితే ఏదన్నా ఏదో బొంతేసుకుపోవచ్చు ఇవన్నీ కోరియన్ని తీసేయడానికి ఇది ఏంటి ఎక్కడ దొరుకుతాయి ఇవి తీసేసేదానికి నేను చెయ్యట్లు లోపల నుంచి ఇలా ఒకడు వచ్చాడు నా దగ్గరికి వచ్చి స్వామీజీ నాకు చాలా దుఃఖంగా ఉందండి నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయక నేను చెప్తానున్నాను చూడు షర్ట్ తీసేనా తీసాడు అటు తిరుగు తూర్పు తిరుగు దండం పెట్టాలా ఏ ముద్ర కూర్చో కూర్చోవేసి కూర్చోబెట్టా కూర్చోబెట్టి చూడు నువ్వేం చేయకు అలా సూర్యుడిని చూస్తూ కూర్చో నీకు చూడు సుఖం వస్తున్నాడు సూర్యుడిని చూస్తూ ఉన్నాడు నేనేం చేశాను అంటే వెనక నుంచి వీపు మీద దూలగుండాకు పట్టుకుని అలా రాశా అబ్బా స్వామి ఆశీర్వచనం చేశారా ఆ చేసి ముందు ఒక్క నిమిషం ఒక ఐదు నిమిషాలు స్వామి ఏదోలా ఉంది ఓహో మొదలైందా రైట్ ఏదోలా ఉండడమే నీ సుఖానికి హేతు ఇప్పుడు ఏమీ లేకపోతే నాకు ఇబ్బంది నాకు దుఃఖం సరే స్వామి దొరద పుడుతుంది కంగారు నీకు సుఖం కావాలకు నేను సుఖం స్వామి దొరదని కాదని ఇస్తాను ఇస్తాను ఉండను అప్పుడు ఈలోగా వెచ్చగా గోరువెచ్చగా నీళ్లు పట్టుకొచ్చి అప్పుడు వాడి మీద గోకుతూ వేణీళ్ళు పోస్తుంటే అబ్బా స్వామి ఇంకొద్దిగా ఎలా ఉంది సుఖం అబ్బా వీపు మీద దొరదబుట్టి వాటముగ గోర్లుండి గోరువెచ్చని నీళ్లుండిన దేవేంద్ర పదవి కదా కాబట్టి మనస్సుని ఆపడం కాదు అక్కడ చేయవలసింది గమనించండి మనస్సుని ఆపితే చస్తాం అంతే అంటే కొమలోకి వెళ్ళిపోతాం అంతే మనస్సు మేలుకుంది అంటే కోరిక ఉంటుంది సత్యమది కోరికల్ని తీసేయనంటే మనసుని తీసేయడం అని అర్థం మనసుని తీసేస్తే వీడెక్కడ దానికి ఏమక్కలేదు బుర్ర మీద ఒక కర్ర కొట్టడమే స్వామి నా కోరికలన్నీ తీయాలి ఏం ఒక్కరు చెప్పడం కర్ర తీసుకుని రాడు కొట్టడమే ఆడు కోమలో పడతాడు ఎవరన్నా అడిగారు అనుకోండి మనసును తీసేసానని చెప్పలేదు ఇడియాటిక్ థింగ్ మనస్సును తీసేయడం కోరికల్ని ఏంటి నీవెంత శాస్త్రం ఒప్పుకోదు నిజంగా కోరికల్ని తీసేసే మార్గం అయితే ఇక్కడ శంకరులు చెప్పాలేదు కృష్ణుడు చెప్పాలి ఎక్కడ ఎవరు చెప్పలేదు రమణ మహర్షి చెప్పాలి ఆయన ఏమన్నారు ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు మానసనేది మానసం తుకి మార్గనే నైవ మానసం మార్గార్జవాయస్త్హం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం హమయం కుతో భవతి చివత అయి పహం నిజ విచారణం ఎంత అద్భుతమైన స్టెప్ అండి అది ఆయన మనస్సు మీద ఒత్తిడి చేయలేదు మనస్సు అనేది నీకు ఒక రాక్షసి నీకు భూతం దాన్ని తీసి ఇది ఏమిటి ఎక్కడ తీస్తాం ఏమిటి చేస్తాం చెప్పండి అసలు నా మనస్సుని నేను తీయాలి అనుకోవడమే మనస్సు ఇంకా అది ఎక్కడ పోతుంది మీకు అది మనస్సులో ఆలోచన వస్తేనేనా ఇది ఒక ఆలోచనేనా ఆలోచన అంటే మనస్సేగా ఆలోచించండి ఒకసారి మరి ఏం తీస్తాం మనం తీసేవాడు మనస్సే తీయబడేది మనస్సు ఇంకేం చేస్తాం నన్ను నేనే కొట్టుకుని నన్ను హింసించుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు మరి మనస్సు అనేటువంటి దాంట్లో ఉంటుంది కదా కామము అంటే మనసే కామము అనేది మనస్సు నుంచి కామాన్ని వేరు చెయ్యలేము అర్థమైందే ఇప్పుడు నా చర్మం ఉందే నా నుండి వేరు చేశారనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చర్మము నేను ఒకటే నా అంగం అది అలాగే మనస్సు యొక్క ప్రధానమైనటువంటి స్వభావం కామం కోరిక కాబట్టి కోరికను ఎలా తీసేస్తాను అప్పుడు అప్పుడు తీసేయకపోతే అందుకనే ఏం చేయాలి గేయం గీత నామసహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చవిత్ మన నలుగురితో సంఘం పెట్టుకోండి అయ్యా నలుగురు ఎవరు గేయం దేయం నేయం ధ్యేయం గమనించండి గేయం ధ్యేయం నేయం దే నాలుగు పనులు చేయమంటున్నారు ఈ నాలుగు పనులు ఏవిటి గేయం గీతా ఆ గీత శాస్త్రాన్ని అధ్యయనం చేయండి నామ సహస్రం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి ఎందుకంటే విష్ణు సహస్రనామాన్ని మొత్తం పారాయణం చేయక్కర్లేదు బుద్ధి బాగా సూక్ష్మంగా ఉంటే వెయ్యి నామాలు విష్ణు సహస్రనామం అక్కర్లేదండి మొదటి రెండు నామాలు చాలు ఏం తెలుసండి విశ్వం విష్ణు అయిపోయింది ఇంకా మిగతా తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏంటి తెలుసండి ఈ విశ్వంలో ఉండే ఒక్కొక్క పదార్థం గురించి చెప్పారు భూత భవ్య భవత్ క్షేత్రజ్ఞ అక్షర ఏ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఇవన్నీ కూడా విశ్వంలో ఉండే పదార్థాలు అర్థమైందండి మొట్టమొదటే ఉపదేశం అయిపోయింది విశ్వం విష్ణు ఏమిటండి ఈ విశ్వం అంతా ఈ విశ్వంలో ఏమే ఉన్నాయండి తెలుసుకోవాలంటే ఇగో లిస్టులు ఉన్నాయి అవన్నీ చెప్పి ఆఖరికి ఏమంటారు తెలిసండి ఇదంతా విష్ణువే ఓం నమో విష్ణవే ప్రభ అర్థమైందా విష్ణవే ప్రభ అంటే విష్ణువు నుండి ఉత్పత్తి అయినటువంటి ప్రకృతిలో ఉండే పదార్థాలన్నీ విష్ణు స్వరూపంగానే ఉన్నాయి కానీ మనకు ఎలా కనిపిస్తున్నాయి విశ్వరూపంగా కనిపిస్తుంది విశ్వంలో పదార్థాలుగా కనిపిస్తున్నాయి అబ్బాయి అది సామాన్య దృష్టి విశ్వాన్ని దాటి విష్ణువుగా చూడగలిగితే అది విశేష దృష్టి కాబట్టి గీత వల్ల తాత్విక చింతన యథార్థం దగ్గరికి వెళతాం సహస్రనామ పారాయణ చేయడం వల్ల విశేష దృష్టిని పొందుతాం అందుకనే గేయం గీతానామ సహస్రం తర్వాత ఏం చేయాలి ధ్యేయం శ్రీపతి రూపమజస్రం శ్రీపతి మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానం చేయమంటున్నారు శివుడు వద్దా హరికి చెప్పిందే శివుడు రా ఈ వాక్యం చెప్పింది ఎవరు శివుడు శంకర శంకరో సాక్షాత్ మరి కరెక్టే అనుకోండి శివుని వద్దా గమనించండి శివుడేమో శంకరుడు రూపంలో వచ్చి మహావిష్ణువుని ధ్యానం చేయమన్నాడు దానికి కృతజ్ఞతగా మహావిష్ణువే కృష్ణుడు రూపంలో వచ్చి ఈశ్వర సర్వభూతానా హృదయేర్జున తిష్ట్రామయం సర్వభూతాని యంత్రూఢాని మాయయా అర్జున ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు అందరి హృదయంలో ఉన్నాడు పరమేశ్వరుడు అన్నాడు శివుడేమో శంకరుడు రూపంలో వచ్చి ధ్యేయం శ్రీపతి రూపం మహావిష్ణువుని ధ్యానించమన్నారు మహావిష్ణువేమో కృష్ణుడి రూపంలో వచ్చి ఆ పరమేశ్వరుడే అంతటా నిండి నిపుడీకృతమైన ఎంత సమన్వయం చూడండి శివుడు ముఖ్యమా విష్ణువు ముఖ్యమా కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక నిమిత్తంగా మనం వాళ్ళని ఆరాధించాలి వాళ్ళ అనుగ్రహం పొందాలి దేవత అనుగ్రహం పొందాలి అలాగ నీ సజ్జన సంగే చిత్తం మన యొక్క మనస్సుని ఏం చేయాలో తెలుసా సజ్జన సాంగత్యంలో పెట్టాలి ఓ పిల్లాని మీరు ఎత్తుకున్నారు ఇంట్లో ఓ ఆడిస్తున్నారు ఆడుస్తుంటే వాడు కొంతసేపు ఆడుకున్న తర్వాత మొదలెట్టాడండి అల్లరి ఇంకా ఓ అరుపులు కేకలు వాడు ఆ ఏడుపు ఏడుపు ఏడుపు మళ్ళీ ఇంకోరెవరో ఎత్తుకున్నారు మళ్ళీ కయ్యి అన్నాడు ఎవడి చేతులు మారుతున్నా ఎవడి చేతులు మారుతున్నా వాడు అడుపు ఆగట్లేదు వాళ్ళమ్మ అప్పుడే వచ్చింది బాబోయ్ రావే పరిగెట్టి రాడు ఇంకా కొంప కొల్లేరు చేస్తున్నాడు వీడు అన్నారు ఆవిడ రాగానే అయ్యో కన్నా ఏంట్రాలు తీసుకుంటున్నాను వెంటనే ఊరుకుంటాడు చూసేవాళ్ళమ్మని ంగే చిత్తం ఇక్కడ కూడా ఎవరి దగ్గర పెట్టినా నువ్వు ఏడవలసిందే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర పెట్టుకున్నా నీ మనస్సుని నువ్వు ఏడవలసిందే కానీ సత్పురుషుల యొక్క ఒడిలో పెట్టే శవ నీ మనస్సుని ఏడిపాగిపోతుంది అర్థమైందండి తర్వాత ఆఖరులేనంటారు దేయం దీన జనాయ చ విత్తం అబ్బాయి నీకు కావలసింది నీ లైఫ్కి ఎంత డబ్బు ఉంటే నీ లైఫ్కి నీ వైఫ్కి రెండిటికి ఎంత డబ్బుంటే బాగుంటుందో అంత పెట్టుకో మిగతా అదంతా దీనజనులకి లేదు వీళ్ళకి దాచాలి వాళ్ళకి దాచాలి వాళ్ళకి దాచాలి అనుకున్నావా ఇందులో రెండు దోషాలు వస్తాయట నేను చెప్పేది సత్యప్రమాణం ఒకటి నువ్వు దొంగలవుతున్నావు దాచిపెట్టి రెండోది వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ భగవంతుడిచ్చాడు వాళ్ళని సంపాదించుకోనివ్వకుండా నువ్వు వాళ్ళకి సంపాదించి పెడితే అంగవైకల్యంతో సమానమవుతారు వాళ్ళు ఎవరైనా కొడుకు కుంటివాడైపోయి మూగవాడైపోయి పాపం వాడికి బ్రతకడానికి అసలు దారి తెన్ను లేక అలా అంగవిహీనమై పడున్నాడనుకోండి మీ జీవితానికి మీరు ఎలా సంపాదించుకున్నారో వాడి జీవితానికి కావాల్సింది కూడా సంపాదించి పెట్టవలసిన బాధ్యత మీది అదేవాడి కాళ్ళు చేతులు కళ్ళు ముక్క అన్నీ బాగున్నాడు సంపాదించుకుంటున్నాడు ఇంకా మీరు దాచిపెట్టి దోచిపెట్టి పాడు పొట్టకి ఎంతమందికి దోచిపెట్టాలి ఆలోచించండి దేయం దీన జనా యచ్చ విత్తం దాన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకునే మిగతావన్నీ దీన నిజంగా కనుక ఆ పని భజగోవిందం విన్న ప్రతి వ్యక్తి చేయడం మొదలెడితే ఈ దోపిడితనం ఎక్కడ ఉంటుంది నక్సలిజం ఎక్కడ ఉంటుంది దారిద్ర్యం ఎక్కడ ఉంటుంది దౌర్భాగ్యం ఎక్కడ ఉంచి వస్తుంది ఆలోచించండి సమాజానికి ఎంత గొప్ప యూజ్ఫుల్ మెసేజ్ అండి ఇది కాబట్టి ఇలా బ్రతికితేనయ్యా కామం ఎలా ఉంటుంది తెలుసా ఒక చెట్టు మనం మొక్క నాటాం ఆ మొక్క నాటినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి ఆ మొక్కని ట్రిమింగ్ చేస్తూ ఉంటే నిటారుగా వెళుతుంది అవునా ట్రిమ్ చేయలేదనుకోండి దాన్ని అడ్డదిడ్డంగా ఎదుగుతుంది మొక్క ఎదగడం సహజం కానీ దాన్ని ఎలా ఎదిగించాలో ఆ ఎదుగుదలకి మనం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవాలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలో చేస్తే అందంగా నిటారుగా ఎదుగుతుంది అడ్డదిడ్డంగా లేకుండా పట్టించుకోవడం అలా అవుతుంది అందుకనే నీ మనస్సు అనేటువంటిది అది ఎదగడానికి నువ్వు దాన్ని ఎప్పుడూ డ్రిమ్ చేస్తూ వెళ్ళాలి ఎప్పుడు ట్రిమ్ చేసి అటు ఇటు వెళదామని ప్రయత్నం చేస్తుంటుంది దాని ఏం చేయాలి గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రంఘే చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నిహితే ने ननि निरजति रुतु करणी तेजस्विना वधीतमस्तु तेजस्विना वहि तमस्तु मा विद्विशावहय मा विद्विशावहय ओम शांति शांति शांति ओम शान्ति, शान्ति, शान्ति, शान्ति భజగోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమతే సంప్రాప్ సీ నహిరక్షుకృన్ క్రియతే రామా భోగ పశ్చాంతశరీరే రోగ శం తదే నీ పానర్థం భావ నిత్యం నాస్తి సుకలేశ్యం ధన భజంభీతి విహతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భూఢమతే సంప్రాప్తే నహిక్షన్ కరణే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన మొదలెట్టారు ఈ ఇరవై శ్లోకాల వరకు కూడా శిష్యులు వాళ్ళు రాస్తే ఇక్కడ నుంచి ఆయన గేయం నామ నామసహసరం నుంచి మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు కూడా ఆయన దీన్ని ఉపసంహారం చేస్తున్నారు అందులో ఈ ఇరవై ఎనిమిది ఇరవై రెండు శ్లోకాలు కూడా ఇది మళ్ళీ జంట శ్లోకాలు ఇది ఎవరి కోసం చెప్తున్నారు అంటే గృహస్థులను ఉద్దేశించి శంకర్లు ఇచ్చేటువంటి గొప్ప ఒక హెచ్చరిక ఏంటనంటే అబ్బాయి అర్ధకామాలనేటువంటివి ఎప్పుడైనా పొడుస్తుంది ఎప్పుడైనా కాటు వేయచ్చు మనిషిని కాబట్టి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముందు కామాన్ని తీసుకుని సుఖత క్రియతే రామాభోగ అంటే మనకు ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నప్పుడు లోపల రక్తం ఉడుకుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ఏం మాట్లాడతాము ఏ దారి పట్టామో ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు చెవులు ఇంకక్కడ కనిపించేదల్లా కూడా ఇంద్రియ సుఖాలు ఇంద్రియ విషయాలు వావే కావాలంతే కామము అంటే నోట్ దిస్ పాయింట్ నాట్ ఓన్లీ సెన్స్ ఆఫ్ ప్లెషర్ అర్థమైందా కేవలం లైంగికమైనటువంటి భావన అనేటువంటిదే తీసుకోకండి ఏదైనా కామము ఏదైనా మనం కోరుకున్నాం ఇది కావాలని ఇంక అసలు అది పొందేంతవరకు మనకు అహోరాత్రాలు నిద్రపట్టం ఇంకా తాపత్రయం విపరీతమైన తాపత్రయం పడిపోతుంటాం కామం చేసే పని అదయ్యా సుఖత క్రియతే అరామభోగ పశ్చాంత శరీరే రోగ ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయే పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూసారు చర్మం ఇదంతా ఈ సుఖాల్ని కోరుకుంటాయి కోరుకుని ఈ సుఖాల్లో మనల్ని ఒక్కసారి పరిచయం చేసి ఇప్పుడు ఈ సేల్స్ ప్రమోటర్స్ ఉంటారు పలుమూనింటికి వస్తారు ఏవండి మాకు డబ్బులు ఇవ్వద్దు ఇది ఒక్కసారి ఉపయోగించండి ఊరికి అంటారు అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి మనం ఉపయోగిస్తే ఇంకా దాని వెంట పడుతూ ఉంటాము అని అర్థం అనమాట ఇక్కడ సుఖత క్రియతే రామా భోగ పశ్చాత్త శరీరే రోగ ఆయుష్న్నప్పుడు వీడి యొక్క అనుభూతులు వీడి యొక్క అనుభవాలు వీడి ఎగరడాలు గంటడాలవి పశ్చాత్త శరీరే రోగ మెల్లమెల్లగా ఇంద్రియాలు క్షీణించి వాడి యొక్క రోగంతో అలుముకొని రోగభూ ఇష్టమైనప్పుడు అప్పుడు కూర్చొని ఆలోచిస్తుంటే ఎవరే అప్పుడు ఎలా ఎగిరాను ఇలా ఎగిరాను నా బతుకు పరిస్థితి ఏమిటి ఎలా ఉంటుంది తెలుసా అండి బాగా ఆలోచించండి మనం కట్టెలు కాలేయనుకోండి బాగా ఇంత పెద్ద కట్టెలు పెట్టి కాల్చారనుకోండి ఆ మంటలు ఎలా వస్తుందంటే పైకి ఓ దలదల దలదలా పైకి ఎగురుతూ ఉంటుంది మానవుడి బ్రతుకు కూడా ఆయుష్ ఆ ఇంధనం ఉన్నంతసేపు సరే శక్తి ఆ దేహానికి ఆ ఇంధనం ఆ శక్తి ఉన్నంతసేపు ఎగురుతూ ఉంటాడు తర్వాత చల్లారిన కట్టెలాగా తయారవుతాడు ఏముంటుంది ఇంకా తర్వాత యిలోకే మరణం శరణం వాడికింకేమిటి ఎందుకోసం కాచు కూర్చుంటాడు ఏమో స్వామి ఎప్పుడొస్తుందో చావు తెలియకుండా అలా కూసున్నాను వాడికింక ఇంక వాడికి దిక్కు ఇంక మరణం తప్ప ఇంకోటి ఉండదు అలాంటి హీనమైన బ్రతుకు బ్రతుకుతుంటాడు వాడు శంకర్లు అంటారు తదపిన ముంచీ పాపాచరణం అప్పటికీ పాపం చేయడం అప్పటికి కూడా ఒకవేళ ఎముడు వచ్చి కరుణించి రే నిన్ను ఇంకా పదేళ్ళు ఇక్కడ ఉంచుతాను రా ఎందుకో ఇలా ఉంటే ఏం చేయను ఓహో ఇంకోలా ఉంటే ఏమైనా చేస్తావా సరే నీకు మళ్ళీ యవ్వనం ఇస్తాను రా ఇస్తాను ఇస్తే ఇంతకు ముందు ఉన్నదానికన్నా బాగా ఉండి చూపిస్తా నీకో తదిన ఉంచదే పానం ఆ పాపాచరణం అనేటువంటిది ఈ లోకానికి ఒక సహజమైన రీతి అయిపోయింది అర్థమైందా కొంతమంది ఉంటారు అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఐదు వచ్చినా సరే వాళ్ళు కాలాన్ని ఎలాగ కాలక్షేపం చేద్దామా అనుకుంటారే తప్ప ఏమిటోనండి నాకు బాగా టైంపాస్ అయిపోతుంది స్వామీజీ ఏమిటో ఇబ్బంది లేకుండా ఇంకెవరికి అంతర్ముఖతకి ఏం అవకాశం ఉండదు ఇంకంతా బాహ్యముఖం అవ్వడమే బహిర్ముఖం తిరగడమే అందుకని ఇక్కడ శంకర్లు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో అర్థమనర్థం భావ నిత్యం నాస్తి తుఖ లే సత్యం పుత్రం భీతిహితారీతి బాగా చూడండి అర్థం అనర్థం భావ నిత్యం రే అర్థం ఎప్పటికైనా అనర్థం ఏమిటోనండి మీరు అలా అంటారు కానీ డబ్బు అనర్థం ఏం చేస్తుందండి డబ్బు వల్ల అనర్ధం ఎప్పుడూ లేదండి ఆ డబ్బు పట్ల పెట్టుకున్న తృష్ణ ఉంది చూసారా అది అనర్ధం ధనంలో ఏం అనర్థం లేదు అది అర్థం కానీ దాని పట్ల మనకున్నటువంటి తృష్ణా భావన ఏదైతే ఉందో అది అనర్థం అర్థమైందా ఒకసారి ఇద్దరు దరిద్రులు దేశాటం చేస్తున్నారన్నమాట వెళుతూ వెళుతూ ఉంటే పాపం ఒక చోట ఒక అడవి ప్రాంతంలా ఉంది అక్కడ కూర్చున్నారు చెట్టు కింద ఇంతేదో దొరికిన దాన్ని కాల్చుకొని తింటున్నారు తినకుండకుండా కర్రపలు తీసుకుని అలా తవ్వుతూ ఉన్నాడనమాట ఊరికి కాలక్షేపానికి కొద్దిగా తవ్వేటప్పటికి టంగ్ టంగ్ టంగ్ అని చెప్పు వచ్చినాయి అన్నమాట బింది చెప్పుడు ఓహో ఇదేంటరా కొత్తగా చెప్పుడు వస్తుంది అనుకున్నాడు తవ్వాడు బయటికి తీసాడు తీసి చూస్తే లంక బింది ఓ ఇంక అందులో వజ్రాలు వైడూర్యాలు రత్నాలు హారాలు అన్నీ ఉన్నాయి ఇద్దరూ బా ఎంత గొప్పగా ఇదైంది మన ఇద్దరు పంట పండింది అనుకున్నాను పంచుకున్నారు ఇద్దరు చెడో సగం పంచుకున్నారు దొరికినంత సరిగ్గా సమంగా పంచుకున్నారు పంచుకున్న అందులో ఒకడేమన్నాడంటే రే ఆకలేస్తుందిరా ఇంక ఇంక మనకు దరిద్రం లేదు నేను వెళ్ళి పక్కన పల్లెటూరుంది నేను వెళ్ళి మనకు ఆహారం పట్టుకొస్తాను నువ్వు ఈ రెండు జాగ్రత్తగా చూసుకోను ఇక్కడ కూర్చున్నాడు ఏమనుకుంటున్నాడు తెలుసా అరే రే ఇది దరం పంచుకుంటే ఇంత ఇంత వచ్చింది నాకొక్కడికే అయితే ఎంత వచ్చింది కాబట్టి ఇది వాడికి ఇవ్వడానికి వీలు లేదనుకున్నాడు ఏం ప్లాన్ వేశాయంటే వాడు రాగానే చెట్టుచాటు నుండి కర్ర తీసుకుని ఒక్క దెబ్బహేస్తాను చేస్తాడు మొత్తం ఏం పట్టుకుపోవచ్చు అనుకున్నాడు వీడు ప్రిపేర్ ప్రిపరేషన్లో ఉన్నాడు వీడు భోజనానికి వెళ్ళిన వాడు వీడు ప్లాన్ ఏంటంటే అరే రేరే రే లేదో దరిద్రం వాడికి నేను పంచడం ఏంటి సగం మొత్తం నాకే ఉంటే ఎంత బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కదా సరే నేను కడుపు నిండా భోంచేసి వాడికి అన్నం తీసుకొస్తాను అందులో పూర్తిగా విషం కలిపి పట్టుకొస్తాను ఇద్దరూ చూడండి ఎంత గొప్ప భావాలు ఎంత గొప్ప మిత్రత్వమో చూడండి అంతవరకు దరిద్రంలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు నాకు నువ్వు నీకు నేను నేను చూడక నేనుండలేను అనుకుంటూ బతికా ఇప్పుడు దొరికేటప్పటికి ఇద్దరిలో కూడా భావాలు మారాడు సరే వీడు అన్నం తిన్నాడు అన్నం పట్టుకొస్తున్నాడు విషాహారం వీడు చెట్టు చాటును సాగున్నాడు అనమాట ఇద్దరికీ మృత్యు ఎక్కడో లేదు గమనించండి ఒకడికొకటి మృత్యు ఎముడెవరు వీడికెముడు వాడు వాడికెముడు వీడు వీడొచ్చి అన్నం ప్యాకెట్ పెట్టి ఎక్కడికి వెళ్ళాడు వీడిని ఇలా వంగి లేచేటప్పటికి దెబ్బ ఒక్కటేసాడు వాడికి బుర్ర బద్దలైంది చచ్చాడు వీడి కూర్చున్నాడు ఇంకా బహ్ మొత్తం రెండు మూటలు కలిపేశాడు అబ్బా సరే ఇది మొత్తం తీసుకుని సరే ఇంక మనం భోన్ చేయాలి భోన్ చేసి ఇంక ముందుకు వెళ్దాం ఇంక ఇప్పుడు ఇంకీ కలక్కర్లేదు బోన్ చేద్దాం అనుకున్నాడు ఇవి పెట్టుకున్నాడు అనమాట శుభ్రంగా భోన్ చేశాడు నీళ్లు తాగాడు అక్కడే పడి చచ్చాడు ఎందుకని విషయం వీడికి తెలియకుండా వాడు మృత్యువు దాచుకొచ్చి వీడికి తెలియకుండా వాడి దగ్గర వీడి మృత్యువు తాగుంది ఇప్పుడు ఈ డబ్బు ఎవరికైందండి ఇంతకుముందు పాపం లోపల భూమాతలో లోపల ఉన్నింది ఇప్పుడు బయటకు వచ్చి ఇద్దరిని చంపింది అర్థం అనర్థం భావ నిత్యం నాస్తిఖ లేశ సత్యం ఏమీ లేకుండా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇద్దరు కూడా ఉన్నదిద్దరు పంచుకుని తినేవారు ఓ చిన్న పట్ట దొరికితే ఎవరే నువ్వు సగం కట్టుకో నేను సగం కట్టుకుంటా అంత ప్రేమగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏం పెట్టింది అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా చాలా మంచి కీర్తన పాడారాయన ధన సుత తరుణి పరిజన సౌఖ్యము దబ్బర రామ ధన సుత తరుణి పరిజన సౌఖ్యము దబ్బరరామ ఏమిటి డబ్బు కానీ సుతులు కానీ తరుణి అంటే భార్య లేకపోతే భర్త పరిజన సౌఖ్యం అంటే బంధువులు దబ్బరరా ఏమిటి దీనివల్ల ఇబ్బంది ఏమిటి మన దగ్గర డబ్బు ఉందనుకోండి ఎవడికో ఇస్తాం ఏమండి మీ దగ్గర పెట్టుకోండి ఇచ్చిన ధనములు వచ్చేదాకా చిచ్చువేరలేదు ఇచ్చిపెట్టుకున్న ధనం వచ్చేదాకా ఈ మంచి ఉండదు గమనించండి డబ్బు పుచ్చుకునేదాకా వాడు మన చుట్టూ తిరుగుతుంటాడా అర్థం భావనిత్యం నాస్తి సుకలేశ సత్యం నిజంగా చూడండి మనం ఎంత తింటామో ఎంత తినగలమో మనకి ఎంత కావాలో అంత సంపాదించుకోండి దాని తర్వాత కూడా సంపాదించండి మీకు భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడండి కానీ ఒకటే నోరు ఇచ్చాడండి అంటే రెండు చేతులతో కష్టపడి సంపాదించవయ్యా కానీ ఒక్క చేత్తో సంపాదించింది ఒక్క నోటికి పెట్టు ఇంకో చేత్తో సంపాదించింది నోటికి తిండి లేక బట్ట లేక అలమటిస్తున్న దీనులకి పెట్టు ఇంకో చేతిది ఒక చేతిది నీ నోటికి పెట్టుకో ఇంకో చేతిది దీనులకి పెట్టు ఇంతకంటే సోషల్ సర్వీస్ ఎక్కడ నేర్పుతారని భజగోవి నేర్పినట్టు దేయం దిస్తారా అదే శంకర్లు అంటున్నారు పుత్రాదపిధన భాజాం భీతి సర్వత్రిహితారీతి బాయ్ ఎక్కడైనా మితిమీరిన డబ్బున్న ఏది మితిమీరినా అది అనర్థమే దేనా ఒక డబ్బే కాదండి ఏది మితిమీరినా అదేంటి అనర్థమే అది కాబట్టి ఇప్పుడు శంకర్లు దీన్ని వైండ్ అఫ్ చేస్తూ భజగోవిందాన్ని బాయ్ ఒక మార్గాన్ని ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి కనుక ఎదుగో ఇచ్చే సూచనల్ని సరిగ్గా ఫాలో చేస్తే ఈ రెండు శ్లోకాల్లో మనకు సూచన ఇస్తున్నారు ముందు రెండు శ్లోకాల్లో హెచ్చరించారు ఏమిటి సుఖత క్రియతే రామా భోగ పశ్చాత్త శరీరే యద్యపి లో శరణం మరణం శరణం తదపిన ముంచతి పాపాచరణం అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ్యం పుత్రాదీ ధన బాజాం భీతి సర్వత్రేషా విహితారీతి కామాన్ని అర్ధాన్ని గురించి హెచ్చరించి ఎప్పటికైనా కాటు వేస్తుంది జాగ్రత్త అని చెప్పి మనం ఆచరించవలసినటువంటి మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆఖరిగా మనం ఏంటంటాం అంటే ఓ గంట రెండు గంటలు మాట్లాడుతూ అనుకోండి ఎవరితోటో ఏముండోయ్ ఇన్ని మాటలు ఒక్క మాట చెప్పండి ఆఖరిగా అంటాం అంటే అర్థం ఏంటంటే ఈ రెండు గంటలు ఓరు మాట్లాడుకున్నదంతా అనవసరం విన్ను వదిలేండి నాకు పనికొచ్చేది నాకు ఉపయోగపడేది ఒక్క మాటలో తేల్చేయండి ఒక్క మాటలో చెప్పండి ఆఖరుగా అది అనమాటి ఆఖరిగా ఒక్క మాటలో చెప్తున్నారు ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే ే సన్ని కాలే ని రేకృన్ కణాయామం ప్రత్యాహారం నిత్యా నిత్య వివేక విచార సమేత సమాధి విధానం ఇక్కడ ఒక సాధకుడు అనుష్ఠానం ఏం చేయాలి ఎవరైతే తన్ను తాను ఉద్ధరించుకోవాలనుకుంటున్నటువంటి సాధకుడు ఆధ్యాత్మికంగా అంతర్ముఖత చెందాలి నేను ఉద్ధరింపబడాలి అనుకునేటువంటి వాడికి ఇక్కడ అద్భుతమైన సూచన ఇస్తున్నారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా అనిత్య వివేక విచారం ప్రాణాయామం ప్రాణాయామం అంటే మనం ప్రాణాన్ని బంధించడం ప్రాణాన్ని విడిచిపెట్టడం ఈ ప్రాణబంధనం ప్రాణాన్ని విడిచిపెట్టడం ఇవి చేయడం వల్ల ఏమవుతున్నానంటే ముందు ప్రాణమంతా నాడులన్నీ శుద్ధమవుతాయి దానివల్ల వచ్చిన లాభాన్ని మనం జ్ఞానం గురించి అడిగితే ప్రాణాయామం గురించి చెప్తారేంటండి చెప్తా ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఏమిటవుతున్నానంటే నాడులన్నీ కూడా శుద్ధమవుతాయి శుద్ధమయ్యి మనస్సుకి గొప్ప ఊతనిస్తుంది ప్రాణాయామం నిశ్చలమైన మనస్సునిస్తుంది అందుకనే మన పూజల్లో కూడా ఎందుకు పూజాంగంగా ప్రప్రథమంగా ప్రాణాయామం చేయిస్తున్నారు అని అంటే నాడును శుద్ధి అయితే మనస్సు నిర్మలంగా మన మాట ఉంటుంది ఎందుకని అన్నాత్ ప్రాణం ప్రాణాత్ మనహ మనహ సత్యం లోకాహ కర్మసు చామృతం ఒక్కొక్క స్టెప్ అనమాట మనం తీసుకునే ఆహారం ప్రాణానికి ఆధారం మనం మనం ప్రాణం మనస్సుకు ఆధారం ఆ మనస్సు వల్ల సత్యమైనటువంటి తత్వం దగ్గరికి చేరుకుంటాం కాబట్టి ఆహారం శుద్ధిగా ఉంటే ప్రాణశుద్ధి ప్రాణశుద్ధి ఉంటే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధిగా ఉంటే జీవన్ముక్తి కాబట్టి ఇక్కడ ప్రాణాయామం ప్రత్యాహారం ప్రత్యాహారం ఉంటే ఆహారం అంటే అన్నమనే కాదు ఇక్కడ వ్యవహారం కూడా నోటితో తింటే ఆహారం కళ్ళతో చూస్తే చెవితో వింటే మాట్లాడితే ఇవన్నీ కూడా వ్యవహారాలే అది ఆహారం ఇది వ్యవహారం అంతే అంతకంటే తేడా లేదు రెండిట్లోనూ హారం ఉందా లేదా ఆహారం వ్యవహారం రెండుట్లో హారం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకునేటువంటి ఆహారాన్ని కానీ వ్యవహరించే విధానాన్ని కానీ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అంటారన్నమాట యుక్తాహార విహార్య యుక్త కర్మస్య చేష్టసు యుక్తస్వప్నావబోధస్య యోగోభవతి నీ యొక్క కర్మల ఎందు కానీ నీ వ్యవహారం కానీ నీ యొక్క ఆహారం కానీ నియుక్తమై ఉండాలి ఇట్ షుడ్ బి వెల్ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదా అది మనకి ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు అర్థమైంది అలాగే వ్యవహారం కూడా ఆచితూచి అంటారు అవునా ఆచితూచి నువ్వు కూడా వ్యవహరించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉన్నాయినా ఎక్కువ అతి వ్యవహారాన్ని పెట్టుకుంటే మనసు మీద దాని ప్రభావం పడుతుంది అంతర్ముఖత పొందాలనుకున్న సాధకుడికి అది అవరోధంగా మారుతుంది ప్రాణాయామం ద్వారా ప్రాణనాడులన్నీ శుద్ధమయ్యాయి ప్రత్యాహారం ద్వారా నియుక్తమైనటువంటి వ్యవహారం అంటే పద్ధతిగా ఎంత ఉండాలో బ్యాలెన్స్డ్గా ఉంటా అన్నమాట ఈ రెండు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలిగాము నిత్యానిత్య వస్తు వివేక విచారం నిత్యానిత్య వివేక విచారం అంటే ఈ వ్యక్తికి అంతర్ముఖుడీ నిత్యం ఏమిటో అనిత్యం ఏమిటో దాని పట్ల విచారణ చేయగలిగే సాధక లక్షణాలు మొదలవుతుంది అది మొదలైతే వాడి యొక్క జపము అనుష్ఠానము వాడి యొక్క మిగతా ఇతరత్ర సాధన సిద్ధిస్తుంది వాడికి మెల్లగా ఈ యొక్క అంతర్ముఖత చెంది మార్గంలో లోపల లోచూపు పెరుగుతుంది ఆత్మజ్ఞానం వైపుకి దృష్టి మరలుతుంది తప్పకుండా వాడిలో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అలా కలిగినటువంటి వాడికి ఇక్కడ శంకర్లు అంటారు గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాధి రణాంబుజ నిర్భరభక్ సంసారాదిరాద్వముక్ేంద్రియమానసమాదేవ్రక్ష్యసి నిజహృదయ స్వ ఇక్కడ ఎవరైతే ఆ అంతర్ముఖత పొంది లోపల అంతఃకరణ శుద్ధి పొందారో ఖచ్చితంగా వాడికి గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అర్థమైందా ఖచ్చితంగా వాళ్ళకి గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఆ గురు అనుగ్రహం పొందిన వ్యక్తికి ఏంటంటే గురుచరణాంబుజ నిర్భర భక్త అంటే దుర్భరమైన భక్తుడు కాదు వీడెవరు నిర్భర భక్తుడు అంటే ఏంటంటే వీడి యొక్క భక్తికి చరణం లేదు నా గురువే నాకు సర్వం నోరం తత్వం నోరం తప్ప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ త్వమే మాత పితమే మేవమ మేవే విద్యా ద్రవిణం త్వమే త్వమేవ సర్వం మమదేవదేవా ఇప్పుడు ఈ శ్లోకం విని ఎవరైనా శిష్యుడు స్వామీజీ ఇంకా నాకు తల్లి తండ్రి మీరే కదా ఎస్ ఓకే అన్నాను అనుకోండి డాడీ గివ్ మీ థౌజండ్ రూపీస్ ఏం చేద్దాం అంటే ఏంట్రా ఇదేంట్రా త్వమేవ మాతా చితా Tvameva. యు ఆర్ మై డాడ్ అవుట అది కాదు గురు చరణాంబుజ నిర్భర భక్త గురువుగారు పొరుగురు వెళ్ళారట వెళుతూ వెళుతూ శిష్యుడికి చెప్పారట ఒరే నేను వచ్చేలోగా నువ్వు చాలా జాగ్రత్తగా ఆశ్రమం చూసుకోవాలి అందులో ఆ గురువుగారు మహాచాదస్త గురువు గారు ఆయన ఏంటంటే ఈ అప్పుడికప్పుడే గుంట తవ్వుతారనమాట తవ్వితే అక్కడ నీళ్లు ఊరుతుంది ఆ ఫ్రెష్గా ఊరి నీళ్ళతో స్నానం చేస్తారు అది ఏం చేయాలి శిష్యుడు రోజు గురువుగారు ముందు రోజు రాత్రి అథవా ఉదయానే శిష్యులు లేచి మూడు తీస్తారు మూడు గుంటలు తీసి మూడు గోతులు తీసి ఉంచుతారు అన్నమాట ఇందులో ఒక గుంట దేనికనంటే గురువుగారు శౌచం చేసుకుని అందులో అంటే శౌచానికి వాడతారు బయటికి వెళ్ళి రావడం కాళ్ళు చేతులు కడుక్కో ఇక రెండోది ఏంటంటే పడుతుంది స్నానం చేయడానికి ఎందుకంటే ఈ గుంటలో నీళ్ళు మళ్ళీ దీనికి పనికిరాదు ఈ శౌచానికి వాడిని ఇది పనికిరా అంత చాదస్తుర్రనమాట ఇక మూడో గుంటలో నీళ్ళు ఏంటంటే దేవతారాధనకి ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది స్నానానికి ఉపయోగపడుతుంది మళ్ళీ దీనికి ఉపయోగపడకూడదు మళ్ళీ ఆ గుంట కప్పెట్టేస్తారు అంత చాదస్తంగా బతుకుతున్నాను అనమాట ఆ గురువుగారు చెప్పారు నేను వెళ్ళిపోతాను రాత్రి వస్తాను నాతో పాటు మిగతా శిష్యులు వస్తున్నారు నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉంటావు కనుక జాగ్రత్తగా ఆశ్రమం కనిపెట్టుకునుండు మూడు గుంటలు తీసేయన్నారు సరే గురువు గారు వెళ్ళిపోతే వీడికి ఇంక వచ్చినవిడి బ్రహ్మచారి శతమర్కటహ ఇంకా అసలు ఆశ్రమం అంతా కూడా ఏ శ్రమో మరి తెలీదు మొత్తం మీద వీడి ఇష్టారాజ్యంగా హాయిగా గడిపాడు ఆలస్యమైంది పడుకున్నాడు ఉదయం లేవడానికి కొద్దిగా లేట్ అయింది గురువుగారు ఇంకొక పావు గంటలో వచ్చే స్థరణంగా బూయి తీయడం మొదలెట్టాడు అది ఒక్క గుంట తీసిపెట్టాడు ఇంక రెండు తీయలేదు వదిలేశాడు గురువుగారు వచ్చారు ఏమిట్రా అంతా ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందండి ఇంక మీరు తిరిగి చూసుకోక్కర్లేదు సరే పదరా కాలక్ష మనం కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసుకుంటాం దేవతారాధనకి రెడీ అయింది కదా అన్నీ సిద్ధం చేయన వెళితే చూస్తే ఒకటే గుంటుంది నీళ్లున్నాయి ఇదేంటరా మూడు కదా నా అలవాటు నీకు తెలుసు కదా ఏంటి ఒకటే చేసామని లేదు గురువుగారు ఇంక నుంచి మీరు ఒకటే పెట్టుకోండి ఎందుకు మూడు అక్కర్లేదన్నాడు అలా ఎలా కుదురుతుంద్రా ఈ శౌచానికి వెళ్ళిన నీళ్ళు ఏమో స్నానానికి పనికిరాదు స్నానం చేసిన నీళ్లు దేవతారాధనకి పనికిరాదు ఇవిలో బుద్ధి ఉంది అంటే లేదండి ఇప్పుడు మార్చుకున్నాను చూడండి నేను ఒక టెక్నిక్ చెప్తానన్నాడు ఏమిటనంటే ముందు ఈ గుంట్లో నీళ్ళు తీసి దేవతారాధన చేసేయండి పవిత్రం తర్వాత స్నానం చేయండి తర్వాత శౌచానికి వెళ్ళండి ఇలాంటి శిష్యులు ఉంటే ఇంకేం కావాలండి ఆ గురువుకి ఎంత గొప్ప టెక్నిక్ చెప్పాడు నీడు ఇక్కడ శంకర్లు అన్నారు అలా కాదు గురువు శాసించిన వాడు యథాతథంగా విని అలా నడవగలిగిన వాడే శిష్యుడు గురుచరణుజ నిర్భర భక్త సంసారాభవ ఎవరైతే గురువు యొక్క వాక్యం పట్ల శ్రద్ధ ఉందో గురువు యొక్క వాక్యాన్ని ప్రమాణంగా భావించి నడుస్తాడో వాడికి అంతర్ముఖత చెందున్నాడు శాస్త్ర వాక్యం గురువు నోట్లో నుంచి వచ్చింది ఎలా ఉంటుంది తెలుసండి ధనుస్సు దొరికింది బాణం దొరికింది ఇంకంతే ఇంతకుముందు బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు ధనుసు లేదు ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళగానే ధనుస్సు దొరికింది బాణాన్ని అందులో పెట్టాడు ఇంకో వదిలితే అయిపోయింది అంతే లక్ష్య సాధన అలాగనే అంతర్ముఖుడై ఆంతరంగికంగా శుద్ధత పొందినటువంటి వాడికి గురువు యొక్క పాదాలు దొరికి గురువుని గట్టిగా పట్టుకుని వాడిని అనుసరిస్తే ఎవరైనా సరే సంసారాద్ అచిరాద్భవముక్త దీని నుంచి వెంటనే విముక్తి వాడికి కలుగుతుంది సమయం ఎంతో కాలం పట్టదు సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అంటే ఎవడైతే ఇంద్రియాలని దేహాన్ని మనస్సుని అన్నిటినీ కూడా అర్థం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకుని తన దేహ ప్రకృతిని అన్నిటిని అర్థం చేసుకుని ఈ జడ పదార్థాన్ని అర్థం చేసుకుని ఒక్కసారి ఎదిగాడో చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మతత్వం దగ్గరికి చేరుకుంటాడు హృద హృదయస్థం నిజ హృదయస్థం దేవం ద్రక్ష్యసి తన హృదయానికి సమీపవర్తి హృదయంలో వెలుగుందేటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని ద్రక్ష్యసి చూస్తున్నాడు ఏమిటి చూస్తున్నాడు ఎలాగా అనంటే హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఆ హృదయ కుహరంలో ప్రకాశించేటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది నేనే అని గ్రహించాడు ముక్తిని పొందుతున్నాడు కాబట్టి ఈ రకంగా భజగోవిందం అనేది సూచనప్రాయంగా హెచ్చరికలు చేస్తూ సూచనలు జారీ చేస్తూ మనకు మానవ జీవితాన్ని ఇలా ఉంచుకోవాలి జీవిత గమ్యాన్ని ఇలా ఏర్పరచుకోవాలి అని జీవన విధానాన్ని జీవిత గమ్యాన్ని జీవిత లక్ష్యాన్ని మనకు ఏర్పాటు చేసింది కాబట్టి అటువంటి భజగోవింద గ్రంథాన్ని ఒక మారు మనం స్మరించుకుంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమే సంప్రాప్తే సన్నిహితే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గే మహిమహీషా గోబ్రాహ్మణేప్య శుభమస్సు నిత్యం సమస్తోవ్